దృశ్యా దృశ్య విభూతివాహనకరీవల్ హే అర్జున మహాత్మన తో మేం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత భజన్ అనన్యమనసా భూత అవ్యయ మహాత్మాన అక్షుద్రచిత్ మహాత్మాన అంటే అక్షుద్రచిత్ ఎవరి మనసులైతే ఛిద్రంగా లేదు రుద్రభూమిగా మారలేదు ఎవరి మనసులైతే కల్మషాలు లేవో నిష్కల్మషమైనటువంటి వాళ్ళు పవిత్రమైనటువంటి వాళ్ళు నిర్మలమైనటువంటి వాళ్ళు అక్షుద్ర చిత్తాహే ఆత్మన మాం ఈశ్వరం పరమేశ్వరం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిదాహ ఎప్పుడు దేవానాం ప్రకృతి ఆశ్రీదైవీం ప్రకృతి ఆశ్రిత దేవానాం ప్రకృతి ఎప్పుడు దివ్యమైనటువంటి గుణాలే కలిగినటువంటి వాళ్ళై అసర గుణాలు లేకుండా దైవ గుణాలు కలిగినటువంటి వాళ్ళై మాం భజంతి అనన్య మనసహ అనన్య చిత్తాహ మాం భజంతి వాళ్ళు ఎప్పుడు నన్ను సేవిస్తూ ఉంటారు ఎందుకో తెలుసా గ్నత్వ వాళ్ళకు ఒక తెలుసు భూతాదిం అవ్యయం కాబట్టి అందరూ నా నుండే ఆవిర్భవించారని నా నుండే ప్రవేశి నాలోనే ప్రవేశిస్తున్నారని నదులన్నీ కూడా సముద్రం వైపు ఎట్లాగైతే పోతున్నాయో తెలిసో తెలియకో ప్రతి మానవుడు కూడా పరమేశ్వరుడు వైపు పోతున్నాడని తెలుసుకున్నారు ఏ విధంగా దాన్ని నడు తిప్పాలో వాళ్ళకి తెలుసు కారణం నిరంతరం వాళ్ళ మనసు నాయందే లగ్నం ఉంటుంది గనక అటువంటి మహాత్ముల సహచర్య భాగ్యం మనకు లభించాలి అని అంటే అమ్మవైభవం ఎందుకో తెలుసా వాళ్లలో ఉన్నది కూడా అమ్మవైభవమే విభూతి దృశ్యా దృశ్య విభూతి వాహనకరీ బ్రహ్మాండ భాడోదరి దృశ్యాదృశ్య విభూతి వాహనకరి ఎందుకు ఆ దృశ్యా దృశ్యాలు అదృశ్యంగా ఉండే భక్తులు గాని సంతపురుషులు గాని ప్రత్యక్షంగా మనకు తెలుస్తూ ఉండేటువంటి వాళ్ళు గాని వాళ్లలో ఉండేటువంటి వైభవం అంత కూడాను అమ్మ వైభవమే ఏమిటి ఆ వైభవం రెండే రెండు వైభవాలుంటాయి మహాత్ముల్లో ఒకటిది కావ్య కార్యవైభవం రెండవది కృపావైభవం ఈ రెండు భాగవత్సారం ఇదంతా కూడా కావ్య వైభవం కార్యవైభవం కృపా వైభవం కాబట్టి వాళ్ళు చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవత్ కార్యాలు మహాత్ములు ఇంక వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన పని లేదు వ్యాపారాలు లేని వాళ్ళు ఉంటే ఒకటే వ్యాపారం బ్రహ్మ విషయ మానస వ్యాపార కాబట్టి భగవంతునికి సంబంధించినటువంటి వ్యవహారాలు తప్ప రెండవది తెలియనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ల కార్యాల్లో వైభవం ఉంటది వాళ్ళు ఏ పని చేసినా కూడాను దివ్యంగా మనకు కనపడతా ఉంటది అదంతా కార్య వైభవం మహాత్మంలో ఆ కార్య వైభవం ఎవరిదంటే అమ్మదే రెండవది మహాత్మంలో మరొక అద్భుతమైనటువంటి వైభవం కృపా వైభవం ఈ యొక్క విషయంలో పరమేశ్వరుని కూడా మించి మాట్లాడతారు మహాత్ములు గురించి ఎందుకో తెలుసా భగవంతుడు అవతారం ఎత్తాడు అనుకోండి ప్రధానమైన ఉద్దేశం పరితానాయ సాధనం అంతే ధర్మ సంస్థాపనార్థ మధ్యలో అవాంతరఫలం ఇది వినాశాయి సీ దుష్కృతం ఒక మామిడి టెంకె తీసుకుని వచ్చి నాటామంటే మామిడి పండుకోసం అంతే అన్ని చెట్టు కోసం కాదు మామిడి పండులు అందువల్ల నాటేటప్పుడు అడుగుతాం ఇది ఏమిటండి ఇదేంటిది రసమా పెద్ద రసాలా చెరకరసాల అవే ఇవే అని అడుగుతాం బంగినపల్లె అని ఎందుకని నీకు ఏ పండు అయితే కావాలనో దానికి సంబంధించినటువంటి మొక్కను తీసుకుని వచ్చి నాడుతావు కాబట్టి మన ఉద్దేశం పండు కావాలని ముఖ్య ఫలం అదే ప్రధానమైనటువంటిది అదే కానీ అముఖ్య ఫలాలు కొన్ని వస్తాయి ఇవి అవాంతరఫలాలు అంటారు మనం ఊహించాం అవి మధ్యలో వస్తూ ఇప్పుడు ఆకులు మనం తోరణాలు కట్టుకుంటాం హాయిగా పచ్చగా పచ్చ తోరణాలు కట్టుకుంటాం మామిడి ఆకులతో ఎందుకంటే ఆక్సిజన్ చాలా కాలం ఎక్కువసేపు రిలీజ్ చేస్తుంది కనుక అర్థం అందుకు పెళ్లిళ్లలో అది కట్టేది ఇది ఆకులు కావాలి అని మనం చెట్టు వేయలేదు మనం వేసిందేమో పండ్ల కోసం అది ముఖ్య ఫలం మధ్యలో ఇవన్నీ అందుతూ ఉంటాయి ఆకులు అందుతూ ఉంటాయి కొమ్మలు అందుతూ ఉంటాయి వంట అందుతూ ఉంటాయి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అవాంతర ఫలాలు అట్లాగే ప్రధానమైనటువంటి ఫలితం పరమేశ్వరులు వచ్చాడంటే పరిత్రాణ సాధనం ఒకటి ధర్మ సంస్థాపనార్థాయ రెండు మధ్యలో వినాశ దుష్కృతం పోతారు ఇల్లు దానికోసం భగవంతుడు రాడు కాని రాకపోయినా ఆ పని జరుగుద్ది కాని మహాత్ముల వైభవం ఏంటంటే ఆ రెండు జరుగుతాయి కాని ఇది జరగదట అది అక్కడ తమాష పరమేశ్వరుడు సర్వశక్తి మంతులు శిక్షించగలిగేటువంటి వాడు కాని మహాత్ములు ఆ పని మనది కాదు శిక్షించేటువంటి పని మనది కాదు అది పరమేశ్వరుడికి సంబంధించినటువంటి వ్యవహారం దాంట్లో పుర్రపాఠను కూడా మన తల దోర్చడానికి లేదు ఎంతవరకైనా సరే ఆయన సృష్టిని ప్రేమించగలిగిన వాళ్ళమే కాని దాన్ని శిక్షించేటువంటి హక్కు మనకు లేదు అని అనుకుని కేవలం ప్రేమనే పంచుతారట ఇది వాళ్లలో ఉండేటువంటి కృపా వైభవం పరమేశ్వరులు కూడా గోచరించదు ఇది పరమేశ్వరుడు మనం తప్పు చేస్తే క్షమించడు ధర్మబద్ధంగా శిక్ష అనుభవించాల్సిందే కానీ మహాత్ములు మాత్రం అట్లా కాకుండా మనం ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా సర్దుకుపోయేటువంటి విశాలమైనటువంటి హృదయం వాళ్ళకుంటది దాన్ని ఇన్ఫినిట్ పేషెంట్స్ అనే ఒక పేరు పెట్టి మనం రాచిరంపాన బట్టకూడదు అర్థమైందే ఎందుకంటే అది ఇన్ఫినిట్ కాదు అది ఇన్ ఫైన్ ఏదో ఒక దశలో దానికి కూడా లిమిటేషన్ వచ్చేస్తుంది ఏదైనా మనకు లభ్యమైనటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం ఎప్పుడు చేసుకోకూడదు ఇటువంటి అంటే భగవంతులు సంహరించచ్చో భగవంతుడు సంహరిస్తాడు కానీ మహాత్ములు సంస్కరిస్తారు పాయింట్ సంస్కరిస్తారు కాబట్టి అనేకమైనటువంటి చెడుగుణాలతో ఉండేటువంటి వాళ్ళు దౌర్భాగ్య జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు మహాత్ముల సన్నిధానానికి వెళ్లి వాళ్ళు మహాత్ములుగా మారినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా మహాసంగస్థు దుర్లభ అగమ్యహ అహాపురుషుల యొక్క సాంగత్యం దుర్లభం లభ్యం కాదు లభ్యమయ్యి కూడా ఉపయోగం లేదు దౌర్భాగ్యులకి ఎందుకో తెలుసా అగమ్యహ నారదు మహర్షి మహాసంగస్సు మహాపురుషుల యొక్క సాంగత్యం దుర్లభ అది దుర్లభం లభించింది అనుకోండి అగమ్యం వచ్చిన బాధ అది అర్థం కాదు వాళ్ళ యొక్క ఎందుకని మన మనసులతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మన దగ్గర ఒక చెంబు ఉంది ఆ చెంబుతో సముద్రాన్ని కొలత వేయడానికి ప్రయత్నం చేస్తాం సరిపోదు అగమ్య అర్థం చేసుకోగలిగితే అమోఘచ్చ అది మహత్సంగస్థు దుర్లభ అగమ్యహ అమోగశ్చ నార్థభక్తి సూత్రాలు కాబట్టి మహాత్ముల యొక్క సాంగత్యం ఉందో అది లభ్యం కావడం చాలు అది లభ్యమైందంటే జీవితం తరించిపోయిందని అర్థం అందువల్లవ లభ్యేపీ అది గనక లభించడం అనేటువంటిది కూడా అపి తత్కృప అమ్మ యొక్క అనుగ్రహం తప్ప మరోటి కాదు అందుకని ప్రార్థిస్తున్నాం అమ్మ అటువంటి మహానుభావుడి నా జీవితంలో ప్రవేశపెట్టు ఎవరు నా జీవితంలో ప్రవేశిస్తే నా జీవన నౌక ఏ మాత్రం తోట్టుబాటు పడకుండా ఏ సుడిగుండంలో చిరుకుపో చిక్కుపోకుండా శాంతి తీరాల్ని చేరుతుందో అటువంటి మహానుభావుడి నా జీవితంలో ప్రవేశపెట్టు ప్లీజ్ దృశ్యా దృశ్య విభూతి వాహన కరీ ఇవుతుంది ఒకవేళ మనం ధరించాలి అని అనుకున్నా జ్ఞానం కలగాలి గనక మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక డైరెక్ట్ గా భగవంతుడు వచ్చి నువ్వు ప్రార్థించే మాత్రాన్ని నీకు మోక్షాలు అనుగ్రహించాడు అర్థం అవుతుంది ఇప్పుడు భగవంతుడు లేక భగవతి మనల్ని అనుకుంటే కూడాను మొట్టమొదటి ఒకవేళ మన భక్తి చేత మన సాధన చేత అమ్మవారు గనక తృప్తి చెందడం జరిగితే సరేనా తృప్తి చెందడం జరిగితే ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుందో తెలుసా మన జీవితంలో ఒక మహాత్ముల్ని ప్రవేశపెడతాది అంతగాన ఇంకేమీ లేదు అవి తమ ఆ కాపాడుకుంటే కాపాడుకుంటాం పాటు చేసుకుంటే పాటు చేసుకుంటాం అంతే అంతకన్నా అది మన మీద ఆధారపడి ఉంటుంది భగవతి తృప్తి చెందిందంటే మన జీవితంలోకి ఒక మహాత్ముని జించడం ఎంతకన్నా ఇంకేం లేదు దృశ్యా దృశ్య విభూతి వాహనకరీ ఒకవేళ అలా దొరికితే దీనికి మూలం అమ్మ దయే అది ప్రధానం అమ్మ యొక్క దయ మనకు మహాత్ముల యొక్క సాంగత్యం లభ్యమవుతుంది బ్రహ్మాండ భాండోదరి బ్రహ్మాండ భాండోదరి ఆమె యొక్క కుర్చిలోనే సమస్తమైన ప్రపంచం నిండిపోయింది అందుకని ఎవరికెవరికి ఏమి ఇవ్వాలో తెలుసు కాబట్టి అమ్మ దగ్గర ఎవరుండ అర్థం చేసుకోండి బ్రహ్మాండ భాండోదరి యావత్ ప్రపంచం ఆమె కుర్చులోనే ఉందంటే నువ్వు అనుకునే మంచివాళ్ళు అక్కడే ఉండరు చెడ్డవాళ్ళు అక్కడే ఉండరు అది తమష వీళ్ళకంటూ ప్రత్యేకమైన కుర్చి లేదు నాయన నాకు రెండుండే కడుపులు దీంట్లో మంచివాళ్ళు బొండు దాని చెడ్డవాళ్ళు బోండు అనేది బ్రహ్మాండ భాండోదరి ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒకే కుక్షి అమ్మ యొక్క ఉదరం దాంట్లోనే మనం అంతా కూడా ఉన్నాం అది తమాషం చెడు అక్కడే దీనివల్ల ఆమెకేమి ఎఫెక్ట్ లేదు గంగా జలం ఎప్పుడు అందుకని గంగని అమ్మతో బోలుస్తారు గంగాదేవి సరేనా గంగా స్తోత్రంలో కూడా మనం చూసాం గంగ ప్రవహిస్తూ ఉందనుకోండి మురికి నీళ్ళు కూడా వెళ్ళి దాంట్లోనే కలుస్తాయి అలా కలవడం వల్ల మురికి నీళ్ళు పవిత్రం అవుతుందేమో గాని గంగ అపవిత్రమయ్యే ప్రశ్న లేనేలేదు కాబట్టి ఎందరు వచ్చి తనలో చేరినప్పటికి కూడాను తల్లి ఎట్లాగైతే బిడ్డల్ని శుద్ధి చేసుకుంటూ పోతూ ఉంటుందో అట్లా మహా పాపుల్ని దుష్టుల్ని దుర్మార్గుల్ని కృతజ్ఞనుల్ని వీళ్ళనంతా కూడాను పవిత్రం చేసుకుంటూ పోయేటువంటి ఒక మహాసాధ్వి తల్లి గనక అమ్మ అందరూ నీ దగ్గరే ఉండరు నేను కూడా నీ దగ్గరే ఉన్నా అది అంటే ఒక ప్రొటెక్షన్ ఫీల్ అవ్వడం ఇది ఇది ప్రధానమైన విషయం నాకు ఎవరూ లేరు ఇప్పుడు కొందరు వృద్ధాప్యం వచ్చిన తర్వాత అయ్యో నాకు ఎవరూ లేరు అనుకుంటారు కొందరు గనక కష్టాలు వస్తే అయ్యో నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరుకుంటారు ఇది గనక అర్థమైంది అనుకోండి మనకు బ్రహ్మాండ భాండోదరి అమ్మ నా దగ్గర లేదు నేనే అమ్మలో ఉన్నా ఇదంతా ఉదరం కనుక కడుపులో ఉండేటువంటి బిడ్డకి రక్షణ తల్లి తొమ్మిది మాసాలు మాత్రమే కానీ తరించినంత వరకు జగజ్జనని గర్భంలో మనం అందరం కూడా హాయిగా సురక్షితంగా ఉన్నాం సరేనా ఆమె కదులుతుంది యావత్ ప్రపంచం కదులుతుంది మనం కూడా కదులుతున్నాం తల్లి నడుస్తూ ఉంటే మనం నడుస్తున్నాం లోపల మన కాళ్ళుంటిది నడిచేది ఆ తల్లి నడుస్తూ ఉంది ఆమె గర్భంలో ఉన్నటువంటి మనం కూడా నడుస్తూ కాబట్టి ఎక్కడో లేవు మనం అమ్మ దగ్గరే ఉన్నాం గనక ఆమె యొక్క అనుగ్రహం మనకు పూర్ణంగా ఉంది బ్రహ్మాండ భాండోదరి నాటక సూత్రఖేళనఖరీ ఇంకా ఎన్ని ప్రయోగాలు శంకర ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది నడుస్తూ ఉందో ఈ ప్రపంచం ఈ సృష్టి అంతా కూడా అమ్మ ఇది నువ్వు నాటకం సరేనా ఆ నాటకం ఆడేవాళ్ళు కూడా చాలా కష్టాలతో ఆడుతూ ఉంటారు ఇది లీలా నాటకం ఏ కష్టం లేదు ఆనంద తాండవం ఇదంతా కూడాను లీలా నాటక సూత్ర కేలన కరీ బ ఆచార్య వారు ఉండేటప్పుడు తోలుబొమ్మలు అట్లే ఉంటాయి సెవెంత్ సెంచురీలో అనుకుంటాని ఒకవేళ ఇప్పుడు కనుక మన సినిమాలు గినిమాలు ఉండు టీవీలు గీవీలు వాటిని పెట్టి కాబట్టి తాడు పట్టుకొని అలా ఆడిస్తుంటారు చూసారా తొలి బొమ్మలు ఆడుతూ ఉంటాయి వెనక వాడు పోతున్నాడు రాజుగారు పోతున్నాడు గుర్రపటెక్కల చొప్పుడు కాబట్టి వాడు అక్కడ చెప్తూ ఉండే మనకి ఉంటాయి ఆడిస్తూ ఉంటారు అట్ల తమాషాగా ఇది తోలు బొమ్మలాట కదా ఎవడు పెట్టాడు ఆ పేరు నాకు తెలియదు అసలు వాడికి ఎందుకు వచ్చిందో ఆలోచన వాస్తవంగా ఈ ప్రపంచం తోలు బొమ్మలాటే ఏ బొమ్మ ఆడినా దానికి అది అది గీత కావచ్చు గొర్రె కావచ్చు ఆవు కావచ్చు మనిషి కావచ్చు అన్ని తోలుతో కప్పబడినటువంటి బొమ్మలే ఎందుకో తెలుసా అమ్మ అనుగ్రహం ఒక్క క్షణం ఆలోచించండి మీరు లోపల మనకి ఏమున్నాయి గుండి ఉందే లేకపోతే లివర్ ఉందే కిడ్నీస్ ఉన్నాయా ఇది వేరే విషయం కాని చర్మం గనక ఒక్కటి గనక లేకుండా ఉండుంటే జస్ట్ ఒక పది నిమిషాలు ఆలోచించండి ఈరోజైనా భోంచేసిన తర్వాత మన ముందు ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించండి మీకు అర్థం అవుతుంది చర్మం లేకుండా ఉండుంటే మనం నడవాలంటే కూడాను ఓ పెద్ద కర్ర పట్టుకోవాలి చిన్నది కాదు దోటి అంటారు చూసారు పెద్దది అంతది పట్టుకొని ఇట్టిట్లా అంటూ పోవాల మనం అర్థమవుతుందే ఎందుకో తెలుసా మన చుట్టూ గద్దలు కాకులే ఉంటాయి మనం ఎంత దూరం పోయినంత దూరం దట్ ఈ లైఫ్ మస్ట్ హోల్డ్ ఎక్ డ్రైవ్ అవే ద బర్డ్స్ అండ్ వల్చర్ అండర్స్టాండ్ This is life. నా అదే అనిపిస్తుంది ఇది గనక నువ్వు ఎక్కడుంటే మా బతుకులు ఎట్టుండేటివో అసలు బయట రాగలమా మరీ ఆకలి ఎక్కువైపోతే కుక్కలు ఎగిరి పడవా పైన వాటికి ఆకలి అయిపోయింది అనుకోండి ఎక్కడ ఏం దొరకలేదనుకోండి అప్పుడేం చేస్తాయి ఎగిరి పక్షులైతే తలవగలనేమో గానీ కుక్కలను చేయగలను నేను పైన పడతా ఉంటా ఒకసారి యాభై పడితే ఏం చేయగలను అమ్మా నీ కృప ఉంది గనక అరటి ఆ తొక్కనెట్లా గప్పేవో నాకు తెలియదు కానీ నా దేహానికి చర్మం కప్పడం వల్ల నేను బ్రతుకుతున్నా ఈ ప్రపంచ ఏం కొరత ఏం కొరత బ్రహ్మాండ భాండోదరి లీలా నాటక ఇదంతా లీల టక సూత్రఖేలన కర్రీ ఖేళన కరీ ఆడుకుంటుంది అట త్రాడు పెట్టుకొని సూత్రం పెట్టుకొని ఆడుకుంటుంది ఇది అంటే సూత్రం ఉన్నంత వరకే ఆట సూత్రం దిగితే ఇంకా ఆటలేదు ఆడకైపో దాట ఫినిష్ గాలిపటంతే కదా ఇట్లా అంటుంటాము ఆ సూత్రం ఉన్నంత వరకే దారం తప్పని దిగిందనుకోండి ఇటు పోతుందో పోతుందో అంతే అది ఎక్కడ పడుతుందో కూడా మనకు అర్థం కాదు కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు సూత్రాలు ఎక్కడెక్కడ తిగుతాయో ఎక్కడ పడతామో ఈ ప్రపంచంలో అర్థమే కాదు మళ్ళీ వచ్చేటువంటి జన్మలో కానీ ఆమెకి మాత్రం తెలుసు అందుకని ఈ తోలు బొమ్మల్ని ఆడిస్తా ఉంది లీలానాటక సూత్ర కేళన కరీ కాబట్టి తాడు ఆమె చేతిలోనే ఉంది కేవలం ఇన్స్ట్రుమెంట్స్గా ఆడుతున్నాం అంతే హెల్ప్ కండిషన్ రంగులు పూర్వం తిరణాడలో లెక్కి తిప్పుతుంటాడు ఒకడు సరేనా వాడక్కడికే తెలుసు రర్రని తిప్పుతుంటాడు వాడొకటి అప్పుడు ఆ రోజుల్లో ఒక మోటార్ ఒకటేసి ఒర్ర చుట్టే ఎక్కడెక్కుతావాయా నేను గుర్రం ఎక్కుతాను సార్ నువ్వు ఏనుగో ఎక్కుతావు నువ్వు పులి ఎక్కుతావు పూలి అక్కడా ఉండేది ఏనుగ ఇక్కడా ఉండేది గుర్రం అక్కడ ఉండేది గాడిది ఎక్కడా నీకు ఏది కావాలి నా దీ ఎందుకని అంతా ఒకటే చార్జీ సరేనా అనా అనా ఒక అనా ఇచ్చేస్తే ఎక్కడైనా ఎక్కొచ్చు మనం ఆ రోజుల్లో కానీ తమాషా ఏంటంటే ఎక్కడెక్కినా అందరు తిరగడమే కానీ దాంట్లో ఏ బొమ్మ మీద ఎక్కాలనేది వాడివాడి అభిలాషను బట్టి వాడు డిసైడ్ చేసుకుంటాడు నేను ఏనుగు మీద ఎక్కతానంటాడు వాడు జంషెడ్పూర్లో కొడతాడు నేను గుర్రం మీద ఎక్కుతానంటాడు వీడు నాగులాపురంలో పుడతాడు ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది అది అక్కడ ఉంది ఏ ఇంట్లో మనం పుట్టాలి డిసైడ్ చేసుకునేది మనమే గతంలో మనం చేసినటువంటి కర్మలున్నాయి చూసారా వాటికి అనుగుణంగానే మనం ఎంటర్ అవుతాం అందువల్ల ఎవరు పక్కన ఉండాలనో వాళ్ళ పక్కనే ఉంటాం ఎవరు మనతో కూడా ఉండాలనో వాళ్ళు మనకు కూడా ఉంటారు మనకి ఇష్టమన్నా లేకపోయింది ఎందుకని దాని వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ఉండదు మనం తీసుకున్న టికెట్ దాని నంబరు ఏ నంబరు మనం చూసుకుంటా ఎందుకంటే దాంట్లో కూడా నాకు తమాష ఉంది అయ్యా నేను నాకు గుర్రం కావాలి అన్నాడు పిల్లవాడు నేను ఒంటి మీద ఎక్కుతానన్నాడు అనుకోండి ఒంటిలో ఐదారు ఉంటాయి మనక మన నంబర్ ఫైవ్ ఇచ్చాడు అనుకోండి మనం ఎత్తుంది ఈ ఒంటె తెన్నైతే ఇది కాదు ఆ వంటె ఫైవ్ అక్కడికి పోయి ఎక్కుతాం కాబట్టి ఎక్కడ పుట్టాలి ఏ ఇంట్లో పుట్టాలి ఎవరికి బిడ్డలుగా పుట్టాలి ఎవరికి భార్యగా ఎవరికి భర్తగా ఇదంతా కూడా డిసైడెడ్ ఇది ఎవరు తీరా ఆడిచ్చే వ్యక్తే ఇచ్చేది టికెట్ ఇచ్చేది ఎవరు ఆడిచ్చే వ్యక్తి కాని వాడివ్వడు నువ్వు పోయి అడుగుతున్నాడు మన అభిలాష ప్రకారమే మనం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితమే అదంతా ఓ అక్కడ కూర్చో ఎక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ఎందుకని నువ్వే కోరుకున్నావు గనక ఇప్పుడు తిరుగుతున్నావు అనుకోండి మధ్యలో కళ్ళు తిరుగుతున్నాయి ఏం చేయాలి దూకుతామా ఒక్కటి ఉండవు ఎందుకంటే అంత స్పీడ్గా దిప్పుతుంటాడు వాడు అందువల్ల గట్టిగా కొట్టుకుంటావు ఇంకా తిరుగుతుంటాయి కళ్ళు ఒకవేళ దిగాలి అని అనుకో ఒకటే మార్గం ఇంకేమి మార్గం అలా ఎవరు పిలిచినా ఎవడు ఆపలేడు ఎందుకంటే వాడు తిప్పుతున్నాడు ఎవడైతే తిప్పుతున్నాడో వాడే ఆపాలి కనుక వాడినే పిలవాలి మనం మల్లయా ఆపో కళ్ళు మలయా అన్నావు అనుకోండి మల్లయ్య ఎట్లుంటాడంటే ఆయనతో పెద్ద ప్రాథ మల్లయ్యతో ఆయన పేర్లు మల్లయ ఆయన మళ్ళీ వస్తానంటాడు అందువల్ల ఆయన నమ్ముకోకుండా ఎక్కడ మల్లయ్య మిస్ అవుతాడు అక్కడ బ్రహ్మరాంబ ఎందుకమ్మా భ్రమరాం తిప్పేస్తాను మమ్మల్ని కబడ్నూర్ రా బ్రహ్మరామ్మ మల్లికార్జున సమేత స్వామి అమ్మవారు వచ్చి మనల్ని రచిస్తారు కనుక అది భ్రమరాంబ అంటే నా ఉద్దేశం భ్రమణం తిరుగుతూ ఉండడం ఈ తిరుగుతూ తిరుగుతూ ఉండేటువంటి మనం దీని నుంచి బయటపడాలంటే అమ్మని బ్రహ్మరామ్మని బ్రమాలి తప్ప మల్లయ్య మళ్ళీ వస్తాను అనొచ్చు అందువల్ల అదే అమ్మకి నిమిత్త కారణానికి ఉపాధాన కారణానికి తేడా ఇప్పుడు అదే మనం గనక ఇక్కడి నుంచి ఒకసారి అమ్మా అని అడిగిస్తాము టక్కర్ వస్తాయి రావచ్చు రాకుండా పోవచ్చు మళ్ళీ ఇక చాలా పనులుంటాయి ఎందుకంటే నిమిత్త కారణం గనక అది ఇంపార్టెంట్ నిమిత్త కారణం దగ్గర లేకపోవచ్చు కొండకు దగ్గరగా నిమిత్త కారణం కుమ్మరి లేకపోవచ్చు ఉపాదాన కారణం మట్టి గనక కొండ ఎక్కడుంటే మట్టి ఎక్కడ ఉంటుంది అదే ఉద్దేశం నేను చెప్పడం కాబట్టి ఇలా కదిలించేటువంటి వ్యక్తి ఎవరో వాళ్ళనే అడగాలి మమ్మల్ని ఆపు అని కాబట్టి దీన్ని కల్పించే కదిలించేవాడు ఎవరు వాడిని అడగాలి ఎవరు అమ్మా నువ్వే నువ్వే లీలా నాటక సూత్ర కేళన కర్రీ ఎంత అందంగా ఆడిస్తుండవు ఆట సీన్ సీన్కి ఎన్ని మారుస్తున్నావు డ్రెస్సులు కలర్స్ ఎంత చేంజ్ చేస్తాడు మేకప్ ఎట్లా చేంజ్ చేస్తా ఉండవు లైటింగ్ ఎట్లా ఇస్తా ఉండవో చూస్తా ఉన్నాను తల్లి ఇదంతా కొద్ది కొద్దిగా అర్థమవుతా ఉంది అంత అర్థం కావడం లేదు నువ్వు సామాన్యమైనటువంటి తల్లివి కావు సర్వేశ్వర సర్వైశ్వర్య ఈశ్వరివి నువ్వు కాబట్టి ఇదంతా అర్థం చేసుకునేటువంటి శక్తి నాకు లేకపోయినా చూస్తూ ఉన్నా నువ్వు డ్రెస్ ఎట్లా చేంజ్ చేస్తా ఉండవు ఒక్కసారి అట్లా నిలబడుకొని ఆ చూస్తే పంట పొలాలన్నీ కోసేసి అలా ఉన్నప్పుడు అదంతా బంగారు రంగుతో కనపడతా ఉంటే మళ్లీ కొంతసేపు అయ్యేటప్పటికీ కొన్ని రోజులు అయ్యేటప్పటికీ పచ్చగా పొలాలు వస్తే భూమాత ఏదో పచ్చ చీర కట్టుకొని ఉందా అనేటట్టుగా ఉంది ఒక్కసారి పసుపు నుంచి ఆకుపచ్చగా మారుస్తున్నావు చూస్తూ ఉన్నాయి ఇదంతా ఆ తర్వాత కొంతసేపటికి అంతా బ్రౌన్ గా మారిపోతా ఉంది అన్ని కోసేస్ అంతా తర్వాత కేవలం మట్టి ఉన్న తర్వాత ఇలా మారుతూ ఉన్నాయి ఆకాశంలో రంగులు మారుతూ ఉన్నాయి ఉదయం ఒక రంగు ఉండింది ఇప్పుడు చూడండి ఇట్లా ఉంది మళ్ళీ మీరు నాలుగున్నరకు చూడండి మరొక రకంగా ఉంటుంది చూడాలి అయితే ఇప్పుడు ఉదయం టీ తాగే టైంలో చూసుంటే అంత కంపు వర్ణం తో ఉంటుంది చూస్తే ఎప్పుడు ఒకే వర్ణంతో అది చూడాలి ఇప్పుడు చూడండి భోజనం చేసే టైంలో ఒక్కసారి చూడండి ఎట్లా ఉంది ఎంత విలుతుల ఎంత వోల్టేజ్ ఎంత ఓల్టేజ్ ఈవెనింగ్ ఎట్లా ఉంది సంధ్యా సమయంలో ఎట్లా ఉంది ఈ విధంగా రంగులు మారుస్తూ ఉండాలి చెట్లకి రకరకాలైనటువంటి చెట్లు రకరకాలైనటువంటి పువ్వులు ఇదంతా నువ్వు చేస్తున్నటువంటి మేకప్ మా జీవితాల్లో కూడా అట్లాగే చేసుకొస్తున్నావు మళ్ళీ అక్కడే కాదు బాక్యంలోనే కాదు మా జీవితాల్లో కూడా కాబట్టి చిన్నప్పుడు ఒక విధంగా ఉన్నాను అప్పుడు ఒక రకమైన కలర్ వేశావు మేకప్ అంతా నల్లగా అట్లా ఇట్లా గడ్డం మొదట టెక్నాలజీ చేసేటప్పుడు ఇప్పుడు వేరే రకంగా తయారైంది సరేనా రేపు ఇంకొక రకంగా తయారు చేయాలనుకుంటావు కాబట్టి అందరినీ ఇలా ఇలా అప్పుడప్పుడు మార్చుకుంటావు వచ్చి ఎందుకని అంటే మళ్ళీ ఇంకొక చోటగా నన్ను తీసుకెళ్లేటప్పుడు మరొక నాటకానికి ఈ నాటకం ఇక్కడ ఆడిస్తున్నావు ఈ మేకప్తో ఇంకొక నాటకాన్ని దేశకపోతావు చూడు మళ్లీ గ్రీన్లో గ్రీన్ రూమ్ లోకి రారా ఎందుకని అక్కడ చేంజ్ చేస్తాను నీకు మేకప్ యూ కమ్ టు గ్రీన్ గ్రీన్ రూమ్ అన్ను గ్రీన్ రూమ్ లో నువ్వు ఉంటావు అప్పుడు నేను గ్రీన్ రూమ్ లోకి వస్తా మేకప్ చేసి పంపించేస్తావు ఈ నాటకంలో నేను వేరే ఆ నాటకంలో నేను వేరే కాబట్టి ప్రతి శ్మశానం ఒక గ్రీన్ రూమ్ గా మారిపోయింది అది ఎక్కడ చూసినా అందరి రూపాలు నువ్వు మార్చేది శ్మశానంలోని కాబట్టి ఈ రూపం ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్లి మేము నీకు అప్ప చెబుతూ ఉన్నాం శ్మశానంలో దాన్ని నువ్వు రూపురేఖలు లేకుండా చేసి మళ్లీ రాబోయేటువంటి జన్మకి ఒక అందమైనటువంటి ఇంకొక రూపాన్ని తయారు చేసుకుని వస్తా ఉన్నావు లీలా సూత్ర కేళన కర్రీ అలా మార్పులు వస్తున్నాయి ఋతువులు ఋతువులు కాబట్టి ఒక సీన్ లో లైట్ రెడ్ గా పడుతుంది ఒకటి గ్రీన్ గా పడుతుంది ఒకటి యెల్లోగా పడుతుంది రకరకాలైనటువంటి లైట్స్ పడుతున్నాయి అట్లాగే ఋతువులు కూడా అట్లాగే తెలుస్తున్నాయి సీన్స్ మారుతా ఉన్నాయి అద్వైత మకరందంలో బ్యాక్ వేరుగా ఉండదు అన్నపూర్ణాసోత్రంలో బ్యాక్ వేరుగా ఉండదు హనుమాన్ చాలీసాలో బ్యాక్ వేరుగా ఉండదు చీఫ్ గెస్ట్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు బ్యాక్ డ్రాప్ మారిపోతా కల్చరల్ ప్రోగ్రామ్స్ లో బ్యాక్ మారుతా ఉండదు అమ్మా ఇట్లా బ్యాక్ డ్రాప్ కూడా మారుతూ అది మొత్తం కాబట్టి నా దేహం మారడమే కాకుండా నేను ఉండేటువంటి పరిసరాలు కూడా మారుతూ ఋతువులు మారుతూ ఉన్నాయి ఒక ఋతువులో ఉన్నటువంటి కళలు ఇంకొక ఋతువులో ఉండడం లేదు అలాగే ప్రతిరోజు కూడా బ్లాక్ అండ్ వైట్ చూపిస్తూ ఉండవు పగలంతా వెలుగు రాత్రి చీకటి ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా కూడా రోజు చూస్తూ రోజు ఓ దీంట్లో మళ్ళీ మల్టీ కలర్ ఎన్ని ఎన్ని అమ్మా ఇదంతా నీ యొక్క విభూతి నువ్వు ఆడిస్తున్నటువంటి ఆట సరేనా ఇది లేకపోతే ఇదేమన్నా ఉపన్యాసం చెప్తాదా నేను ఊరికి అందం శో శోభ అందుకని నీ నాటకంలో కూడాను ఏ ఒక చోట మల్లెపూలు ఒకచోట చామంతులు ఒకచోట విరగాజులు ఒకచోట కస్తూర్ అల్లెరేరేరే ఎన్ని రకాలైనటువంటి పుష్పాలు దివ్యంగా ఇవన్నీ కూడా శోభాయమానంగా శోభిస్తూ ఉన్నాయి ఇదంతా చూచినప్పుడు ఎంత అందమైనటువంటి సృష్టివో దీని వెనక ఏమి ఆడిస్తా ఉండవు నాటకం అమ్మ రచయిత నువ్వే సరేనా డైరెక్టర్ నువ్వే మయాధ్యక్షైన ప్రకృతి అధ్యక్ష స్థానంలో ఉండేది నువ్వే డైరెక్టర్ నువే సంగీతం నీదే లేకపోతే గాలికి ఈల నేర్పించింది ఎవరు అంటూ గాలి తిరగతా ఉంటే ఆశ్చర్యం నాకు రాదు సరిగా ఇంత ఇంతకు మించి రాదు మళ్ళీ అది కూడా లోపలికి ఎలాగాను గనక ఈలలు నేర్చుకున్నంత భాగ్యం లేదు చిన్నప్పుడు భగవద్గీతలు నేర్చుకోవడంతోనే పోయింది జీవితం అంతా అర్థమవుతుందే ఈ రాదు ఆహా కాని గాలికి వస్తుంది ఈలా ఏటికొస్తుంది పాట ప్రవహిస్తూ ఉంటే దాంట్లో పాటలు వినొచ్చు మనం కదా ఇదంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ పక్షులు లేచిపోతా ఉంటే అదంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరేనా కాబట్టి మొట్టమొదట ఆ పక్షులు అరవబోయే ముందే ఒక సౌండ్ ఒకటి వస్తుంది శృతి శృతి చేస్తావు అదేంటో తెలుసా ఎప్పుడైతే చెట్ల మీద నుంచి అట్టా ఎగురుతాయో ఆ చెట్లు అట్టా కదలతాయో చూడు చిక్కు గాని అదొక్క అది శృతి చేయడం ఆ తర్వాత అవి అలా కొడుతూ పోతూ ఉంటే రెక్కలాడిస్తూ పోతూ ఉంటే టప టపని రెక్కలాడిస్తూ ఉంటే అదంతా మృదంగ తాళల్లాగా కనిపిస్తున్నాయమ్మా పక్షులు పాడుతూ పోతూ ఉంటే ఏమి పక్షి గొంతున్నట్టుగా మరొక పక్షి ఉండదు ఇదంతా నీ యొక్క వైభవం కాబట్టి సంగీతం చూస్తూ ఉన్నాను దీని వెనక నీ రచన ఉంది నువ్వు రచయితవి రచయితవి సంగీతం కూడా నువ్వే కంపోజ్ చేసేది మ్యూజిక్ నువ్వే ఆర్ట్ డైరెక్టర్ నువ్వే డైరెక్టర్ నువ్వే పాత్రధారుల్లో జీవం కూడా నువ్వే ఎందుకో తెలుసా మేమంతా పాత్ర పోషణే రామ రామ జయ రామ రామ జయ సీతారా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 ్రతుకే ఒక నాటకము నడిపే వాడే నాయకుడు బ్రతుకే ఒక నాటకము నడిపేవాడే నాయకుడు పాత్రణే నటనం తాత్రోషణ నటనం త స్చలే నిధే బ్రతుకం తాత్రోషణ నటనం త స్చలే నిధే తేలి సూలికితే పొరాగో తెలిసికూలికితే పొరాగో తెలియకనే కను మరుగ రామ రామ రామ జయ ద సీతార రామ రామ జీత అంతే మాకు స్వేచ్ఛ లేదు నటుడికే ఉంటది స్వేచ్ఛ ఏం చెబితే చెప్పడమే అంతే కదా ఏం చెప్తారు ఆయన ఏమి రాసిస్తే వాడు చెప్పారు నికరణ కోరుడు కానీ జీర్ణ తృతి అయిపోయింది డైలాగ్ అది డైలాగ్ సార్ మన డైలాగ్ అది అప్పు చెప్పడమే పంచలి పంచభూత్రు సరేనా అంతే విషయం అంతే ఏం చెప్తుంది అంత మాత్రం చేత అప్పు మనకేదో స్వేచ్ఛ ఉంది పంచాలి అన్నా మన లేదు రేపు బాబా ఇద క్యారెక్టర్ అడుగు క్యారెక్టర్ కాబట్టి ఎవరెవరి క్యారెక్టర్లు ఏమిస్తారో అది చేయడమే పాత్ర పోషణే బ్రతుకంత స్వేచ్ఛ లేనిదే పాత్ర పోషణే నటనంత స్వేచ్ఛ లేనిదే బ్రతకంత నువ్వు ఎట్లా ఆడిస్తూ ఉంటే అట్లా ఆడుతున్నావు తల్లి చూస్తున్నావు ఆడించే వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి లీలా విన్యాసాన్ని చూస్తూ ఉన్నాం లీలా నాటక సూత్రకీలనక ఈ నాటకంలో అంత లైటింగ్ కూడా నీదే కదా సూర్యుని పెడితేవి చంద్రుని పెడితే నక్షత్రాలు పెడితే బ్యూటిఫుల్ లైటింగ్ ఇప్పుడు సూర్యుడు చాలు రాత్రిపూట చంద్రుడు దాంతో పాటుగా ఇప్పుడు మనకు అదంతా ఎందుకు ఆ సీరియల్ బల్బులవన్నీ ఎందుకు నక్షత్రాలు అమ్మను చూసి నేర్చుకున్నది మనం ఎందుకని ఆమె సృష్టిలో ఉండయన్ని ఆ సీరియల్స్ ఎట్లంటే కాబట్టి ఇదంతా కూడా ఒక నాటకాన్ని ఎన్ని రకాలుగా తీర్చిదిద్దుతూ ఉన్నారో ఈ జగన్నాటకాన్ని తల్లి జగన్మాత ఈ జగన్నాటకాన్ని ఆ విధంగా ఆడిస్తూ ఉన్నావు లీలా నాటక సూత్రఖేలనకరి విజ్ఞాన దీపాంకురే సేవ విజ్ఞాన దీపం నటరాజస్వామి ఆలయంలో గజ్జ గట్టించేది నువ్వే నట్యం చేయించేది నువ్వే నటన నేర్పించేది నువ్వే నటరాజసుందరిలో విలీనం చేసేది నువ్వే అమ్మా సరేనా విజ్ఞాన దీపాంకురి కాబట్టి మా జీవితంలో విజ్ఞానం అనేటువంటి దాన్ని వెలిగించేది విజ్ఞాన దీపాన్ని వెలిగించేది నువ్వే కేవలం వేదం చదువుకున్నంత మాత్రాన మాకు అర్థం కాదు కేవలం పుస్తకాలు చదువుకున్నంత మాత్రాన మాకు అర్థం కాదు కేవలం ఉపనిషత్తులు చదివినంత మాత్రాన మాకు అర్థం కాదు చెప్పినా అర్థం కాదు నీ యొక్క అనుగ్రహం లేకపోతే కాబట్టి బుద్ధి దీపం అయ్యి దారి చూపిస్తే తప్ప గీతలో అది కనుక బుద్ధిదీపం ఆ బుద్ధి దీపం ఏదో విజ్ఞాన దీపాంకురి అది నీవే గనక నువ్వు లోపల ఉండడం వల్లనే మాకు ఈ జ్ఞానం అంతా కలుగుతుంది తల్లి విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశరీ కాశీపురాధీశ మనహ ప్రసాదనకరి తమ విశ్వేశ్వరుడు నువ్వు విశ్వేశ్వరి కాబట్టి పరమేశ్వరుని యొక్క ఓ పరమేశ్వరి పరమేశ్వరుని యొక్క ఓ శంకరి శంకరుని యొక్క ఓ ఈశ్వరి ఈశ్వరుని యొక్క విశ్వేశ మనహ ప్రసాదనకరి ఇది గనక పౌరాణికులు చెప్తే ఇంక వాళ్ళు పద్యాలు పాడి అమ్మను చూడగానే ఆయన స్వామికి విశ్వేశ మనఃప్రసాదనకరి అమ్మ నిన్ను చూడగానే పరమేశ్వరుడు యొక్క మనసు ప్రసా ప్రశాంతంగా తయారవుతుంది అంత ప్రసన్నంగా నువ్వు కనపడతావు అర్థమవుతుంది కనుక పరమేశ్వరుడికి ప్రసన్నంగా కనిపించాలంటే ఎలా ఉండాలో నిన్ను చూసి నేను నేర్చుకోవాలి ఎందుకని నేను కూడా ఆయనకు ప్రసన్నం కావాలి నేను కూడా ఆయనకు ప్రసన్నంగా కనపడితే హనుమంతుని కౌగులించుకున్నాడు నిన్న నన్ను కూడా కౌగులించుకున్నాడు ప్రసాదం కనుక ఆయనకి నేను ప్రసన్నంగా కనిపించేది ఎట్లా ఏం చేయాలి అది ప్రధానమైన విషయం పరమేశ్వరుడు మనల్ని తలుచుకోగానే ప్రసన్నంగా ఉండాలి బా వీడు అనుకోకుండా ఈ ముఖం చూడాల్సి వచ్చింది అనుకోకుండా అర్థమవుతుంది ఏం చేస్తే సంఘ సేవ చేస్తే పరోపకారం అంతా అందరికి సేవలు చేస్తే అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమేశ్వరుని నిద్రపోయాడు నీ ఉద్దేశం నువ్వు ఉదరించేది ఎంత కాలం ఉంటావు ఈ ప్రపంచంలో నువ్వు ఉన్న కాలంలో వేస్ట్ అయిన కాలం ఎంత వేస్ట్ కాగా మిగిలిన కాలంలో తమరి కోసం స్వార్థం కోసం తమను ప్రయత్నించుకునేది ఎంత తమరికొచ్చే సమస్యలు ఏన్ని ఏంటి తమరు చేసే లోక సేవ అంత లోకం ఎవరిల్లు ఇది పరమేశ్వరుని యొక్క ఇల్లు దిక్కుమారిన ఇల్లు అనుకుంటాడావా నువ్వు ఎవర అనుగ్రహంతో అయితే నువ్వు బ్రతుకుతున్నావో ఆయన ఇంటికి హెల్ప్ చేసేంత స్థాయికి ఎదిగావా వద్దులే సార్ టూ మచ్ అర్థమవుతుందే ఈ విశ్వాన్ని సృష్టించిన పరమేశ్వరుడు విశ్రమించలేదు సార్ నిద్రపోలేదు ఆయన ఆయన సృష్టిని ఎట్లా ఆయన రక్షించుకోవాలని తెలుసు తమరి ఇంటిని తన రక్షించుకోవడం తమరి తెలుసే ఆయన ఇంటిలో ఆయన రక్షించుకోవడం తెలియదు కాబట్టి నువ్వు ఆయనకేదో ఆయన యొక్క జగత్తులో కొంతమందికి మంచి చేస్తానే ఓ పది మందికి అన్నదానం పెట్టి ఇరవై మంది రోడ్లు కొట్టి జనరల్ గా జరిగి ప్రపంచం అర్థమైంది అంత మాత్రం చేత ఆయన అని అనుకునేంత పిచ్చివాడా భగవంతుడేమన్నా మనమేంటి ఉపకారం చేసేది ఈ ప్రపంచానికి దయచూ పెట్టేది ఈ ప్రపంచం మీద ఆయన దయతో మనం బ్రతుకుతున్నాం ఏదో సేవ చేసుకుంటున్నాం ఏది ఇదంతా పరమేశ్వరుని యొక్క ఇళ్ళు అనే ఉద్దేశంతో మనం సేవ చేసుకుంటున్నాం తప్ప దానికి మనం చేసేది ఏంటి నువ్వేదో అది చేస్తానే భగవంతుడు ప్రసన్నమైపోతాడా ఏమో నేను అనుకోడం ఇంకేం చేయాలా పూజలు చేస్తే స్వామి పూజలు చేస్తే మీ స్వామీజీకే పెద్దగా లేదే ఆయనకుంటది పూజ వచ్చిన ఎత్తిన పోస్తా ఉంటే ఏమి లేదే నలభై సంవత్సరాల నుంచి చేమ గుట్టినట్టు కూడా లేదే ఇప్పటివరకు తెలుసు కదా అందరికి తెలుసు కనుక చెప్తున్నా దీంట్లో ఎగ్జాజరేషన్ ఏమి లేదు సరేనా దానికోసం అల్లాడేవాళ్ళు చాలా మంది ఉండారు ఇప్పుడు కనుక అయ్యా నీకు ఆ విధంగా సన్మానం చేస్తామని కొందరితో చెప్తే ముందు లోపలికి తీసుకెళ్ళి మీకు తొందరగా నాకు చేయండి అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు సాధులోకంలో అర్థమవుతుంది కానీ వాస్తవం తెలిసినటువంటి వాడికి వాటి క్రేజ్ ఉండదు ఎప్పుడు మానవుల్లోనే ఈ విధంగా ఉండేటప్పుడు సర్వసామాన్యమైనటువంటి వ్యక్తుల్లో మనలాంటి వాళ్లల్లోనే వాటి మీద అంత నిస్పృహ ఉండేటప్పుడు పరమేశ్వరుడికి మనం పోయి పూలు పోస్తానే పోస్తాను ఆయన మనం అభిషేకం చేస్తానే ఆయన ఏదో అయిపోవడానికి ఆయన కరెత్తు ఆయన తల మీద గంగ ఉంది అది కూడా నీకు నువ్వు ఇన్ని నీళ్లు చెంబుడు నీళ్లు ఎత్తుకొని పోయి చెంబుడు నీళ్లు అది కూడా మున్సిపాలిటీవి టాప్లో నుంచి తీసుకుపోతే ఆయన దగ్గర పవిత్రమైనటువంటి గంగ తల మీద పెట్టుకుని ఉండేటువంటి పరమేశ్వరుడికి నీ గంగా జలం ఉంటాయా చెప్పు ఇంకేంట నువ్వు చేసేది నాయన ఆ చెప్పు నాయన భగవన్ నామ సంకీర్తన చేసిన చో చేసిన చో చేత చే తోడంతో చేసిన చో ఏంటి చేసేది అంటే నువ్వు పొగడతావుంటే ఏమైనా నీకు ఆయన రాజకీయ నాయకుడిలా కనపడుతున్నాడా భగవంతుడు ఏమని పొగుడతావు నువ్వు అసలు నువ్వు భగవంతుని పొగడగలవా ఏమని పొగుడుతావు చెప్పు ఏం తెలుసు అని ఆయన్ని మన జ్ఞానం ఎంత ఆయన సర్వజ్ఞుడు మనకు తెలుసా సర్వం అంటే ఏంటి విదితం అవిదితం తెలియంది తెలిసింది కలిపి సర్వం సర్వం అనే పదానికి అది అర్థం మనకు తెలియంది ఎంత ఉంది ఈ ప్రపంచంలో ఏమని పొగుడతావు ఇప్పుడు చెప్తాను అర్థం కావాలి ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి స్వామి చెప్పిన మీకు గడ్డ స్వామి ఉండి అది తెల్లగా ఉన్నది స్వామి నీకు నల్లగానే ఎవరు చెప్పారు మీ తల మీద గుడ్డ ఉన్నదే స్వామి నేనే కదరా కట్టుకొని వచ్చింది నువ్వు కట్టే పెట్టి నీకు కనిపించినే కాకుండా కనిపించని కూడా కట్టుకోను నీకేం తెలుసు దేనికయ్యా నీకు వెన్నే ఈ లోపల బన్నీ తెలు కనపడతా ఉంద నీకు క్యా బాధ విదితం నీకేం తెలుసు విద్యతో మాట్లాడతావేంది అందువల్ల ఇప్పుడు నువ్వు వచ్చేసి ఆహా స్వామి తెల్లగడ్డంతో తేజస్సం అనుకో నేను ఏంది వీడు వీడిగా ఏమన్నా రిలూజ్ అయ్యింది వీడిగామన్నా ఏమో నిజమే కదా దాంట్లో ఏమిటా మనం భగవంతు దగ్గర పోయి హే అనంత అవును దట్ ఈజ్ మై నేమ్ అచ్యుత అవును నేనే కదా ఆయన ఇచ్చి అనడానికి ఏంటని కదా నాకు ఏమన్నా అసలు నువ్వేంది ఆయన పొగిడేది అంటే నువ్వు పొగడతానే ఆయనకి పొగడతా తక్కువ అయ్యా ఆయన ముఖం చూసేవాళ్ళు ఎవరు లేకుండా ఉంటే అమ్మాయి ఇంతకాలానికి ఒకటి వచ్చాడు పోగొట్టడానికి ఆయన అనుకోని ఆయన ఇప్పుడు ఒక నిన్ను పొచ్చి వచ్చాడు ఏ అన్నప్ప ఇదే ఎన్న ఇది రొంబ మోసమే నువ్వు ఒకవేళ మనః ప్రసాదనకరీ ప్లీజ్ ప్రసాదనకరీ ఆ పరమేశ్వరుడికి ఎప్పుడు ఆయన ప్రసన్నమవుతాడంటే ఏమో నేను అనుకుంటున్నా ఏ రాగద్వేషాలు లేకుండా ఏ అభిమానం లేకుండా అహంకారం లేకుండా మన మనస్సుని అర్థంలాగా ప్రసన్నంగా పెట్టుకుంటే సరేనా ఏ దుమ్ము ధూళి లేకుండా భగవంతుడు ఆయన ముఖాన్ని చూసుకోవడం కోసం మన మనసు అనేది అర్థం దగ్గరకు వస్తాడేమో అని అనుకుంటున్నాను నేను అంతే నా అంతే ఇంకేళ ఎందుకంటే ఎవరికైనా కూడా అర్థం దగ్గర పోవాలంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు ఇక్కడ అర్థం అర్థం పెట్టేసి మిమ్మల్ని అక్కడ నిలబెడితే తెలియకుండా వస్తాను ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఒక అర్థం ఉంది అనుకోండి నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి మాట్లాడుతున్నాం అనుకోండి తెలియకుండా వస్తాను మెల్లగా ఇట్లా ఆడికి వచ్చింది అర్థం ఎవడ మొఖం చూసుకున్న వాడికి ఇష్టం కాబట్టి పరమేశ్వరుడు యొక్క ముఖార విందాన్ని ప్రతిఫలించేటువంటి ప్రసన్నమైనటువంటి ప్రశాంతమైనటువంటి రాగద్వేష రహితమైనటువంటి మనసును గనక మనం తయారు చేసుకుంటే ఒక మంచి పూల తోటలోకి వెళ్ళి మనం విహరించినట్టుగా ఒక ఉద్యానవనంలో మనం తిరిగినట్టుగా మన మనసులో కూడా పరమేశ్వరుడు అట్లా సంచరించాలి అని అభిప్రాయపడతాడు అది కావాలి అటువంటి మనసు కలిగిన వాడు ఒకవేళ పూజ చేస్తూ ఉంటాడు అనుకోండి భగవంతుడు వాడి గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు వాడు పూజ అయిపోయిస్తా నేను ఆ ఉద్యానవనంలో తిరగాలి అని అర్థం అవుతా ఇప్పుడు అండర్స్టాండ్ ది పాయింట్ ఇది లైఫ్ దిస్ ఈజ్ లైఫ్ కనుక ఎప్పుడు కూడాను మన మనసుని ఏ విధంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి పవిత్రంగా ఉంచుకోవాలి ఎలా ప్రశాంతంగా ఉంచుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద పడుతుంది అటువంటి ప్రసన్నతని పొందాలి అని అనుకున్నప్పుడు అలా పొందలేకపోవడానికి ఏవి అవాంతరాలుగా ఉన్నాయి ఏవి ప్రతిబంధకాలుగా ఉన్నాయి వాటిని తొలగించుకోవాలి ఇటువంటి రాగద్వేషాలు లేకుండా అలా గనక ఉంటే అమ్మకి అలా ఉన్నాయి గనకనే విశ్వేశ మన ప్రసాదన కరీ काशी पुरा द्वरी भिक्षां कृपावल करे मतापूर्ण अम्म इटा ना प्रसाद भिक्षांदे इधी ने भिष काबाटी अभी दृश्यमो अदृश्यमो నీ విభూతులైనటువంటి మహాత్ముల్ని నా జీవితంలో ప్రవేశపెట్టు నా బ్రతుకు దీపాన్ని వెలిగించేవాళ్లుగా నా బ్రతుకు నావని నడిపేటువంటి వాళ్లుగా నా జీవితంలో ప్రవేశపెట్టు ఎందుకని ఎప్పుడు నీలోనే ఉన్నాననేటువంటి ఒక దివ్యానుభూతిని నాలో ఉంచు బ్రహ్మాండ భండోదరి నువ్వు ఆడిస్తున్నటువంటి నాటకంలో బొమ్మలం మేము సరేనా సూత్రధారే నీవు పాత్రధారేమి నేను అంతేంకాయలేదు కనుక ఎలా ఆడిస్తావో ఎలా తిప్పుతావో నా జీవితం ఇదంతా నీ అమృత హస్తాల్లోనే ఉంది విజ్ఞాన దీపాంకురి శాస్త్రం దగ్గరికి వెళ్ళినా ఎందుకంటే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక అమ్మ నేను దాన్ని అందుకోలేకపోతానేమో కనుక అటువంటి విజ్ఞానాన్ని అందుకోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు ఎప్పుడు పరమేశ్వరుడు నన్ను చూడాలి అనుకునేటట్టుగా అటువంటి ఎందుకంటే శోభన జీవితాన్ని చూడడానికి పరమేశ్వరుడి కదిలి వస్తాడని భాగవతంలో ఒక మాట ఉంది అటువంటి శోభన జీవితం దివ్యమైనటువంటి జీవితం వైభవపేతంగా ఉండేటువంటి జీవితం ఆధ్యాత్మిక జీవితాన్ని నాకు ప్రసాదించల్లి భిక్షాందేహి అమ్మ ఇది నేను కోరేటువంటి భిక్ష మాత అన్నపూర్ణేశ్వరి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యే పూర్ణశమాదాయ ఓం పూర్ణమేవాసిష్యా శా ఈ విశ్వేశ్వనఃప్రసాదన కరీ కాశీ పురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరి ప్రసాదం ఈ భక్తుని యొక్క శోభన జీవితాన్ని దూచి పరమేశ్వరుని యొక్క మనసు కూడా నువ్వు ప్రశాంతతను ప్రసన్నతను పొందుతూ ఉందో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో జీవించేటువంటి శక్తిని ప్రసాదించమని నేను ప్రార్థన చేశాను కనుక ఏం చేసినా నేను భగవంతుడికి దగ్గరగా వెళ్లలేను ఈ ప్రపంచానికి ఎంత సేవ చేసినా తద్వారా నాకు పుణ్యం వస్తుందేమో గాని సత్కార్యం గనక సత్ఫలం పుణ్యం పరమేశ్వరుని యొక్క హృదయాన్ని గెలుచుకోవాలి అంటే ఆయన విహరించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆంతర్యంలో తయారు చేసుకోవాలి అది ఒక ప్రసన్నమైనటువంటి విశుద్ధమైనటువంటి మనసును రాగద్వేష రహితంగా ఉండేటువంటి మనసు కనుక ఎక్కడైతే రాగద్వేషాలు తటస్థమవుతూ ఉన్నాయో అవుతూ ఉన్నాయో అటువంటి వ్యక్తి ప్రసాదంగా ప్రసాద మనస్తత్వంతో ఉంటాడు ఈ ప్రపంచంలో చర్యూ ఉండిన ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలలో మనం నిమగ్నమై ఉన్న రాగద్వేష వియుక్తస్తు విషయాన్ ఇంద్రియ చరణ్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి కనుక విశ్వేశ మనః ప్రసాద ఆ ప్రసన్నత ప్రసాదం అంటే ప్రసన్నత ప్రసాదేతి ప్రసన్నత కాబట్టి ఆ ప్రసన్నత ఎక్కడొస్తుందంటే ఈ ప్రపంచంలోనే మనం జీవిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నప్పటికి కూడాను రాగద్వేష వియుక్తీ తూ इंद्रा इंद्रो मन चरी रागद्वेष रागद्व विषया आत्मशी तुग्रहनीगद्वेश धर्म धर्म एवर जीवित विधेय आत्मा प्रसाद अतिगछ అటువంటి వాళ్ల మనసు ప్రసన్నంగా ఉంటుంది అటువంటి ప్రసన్నమైనటువంటి ప్రశాంతమైనటువంటి హృదయంలో పరమేశ్వరుడు వసిస్తాడు గనక అమ్మా ప్రసాద మనస్తత్వాన్ని నాకు కలిగించావంటే ఇంకా దుఃఖం ఉండదు ప్రసాదే సర్వదుఖానం హాని అశ ఉపజాయే అని నిన్నటి వరకు ప్రార్థన చేశాం నెక్స్ట్ ఊర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతాగరీ వేణీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదేశ్వరీ సాక్షాన్ముచకరీ సదాశుభకరీ కాశీపురాధీరీ ే కృపవలబన కరీ మాత పూర్ణేశ్వరీ ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాత కృపా సాగరీ వేణీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదేశ్వరీ సాక్షాన్మోచకరీ సదాశుభ కరీ కాశీపురాధ్వరీ భిక్షాందేహి కృపవలంబన కరీ మాత అన్నపూర్ణేశ్వరీ ఈ శ్లోకంలో మరికొన్ని అద్భుతమైనటువంటి జగజ్జన లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం సాధనకు ఉపయోగపడేటట్టుగా ఉరివి ఉరివి అంటే భూమి అంటే భూమి యొక్క రూపంలో ఉండేది అని ఒక అర్థం ఈ పృథివులో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణుల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉండేటువంటి తల్లి కూడా ఇంకొక అర్థం కాబట్టి ఉరివి మన జీవితం అంతా కూడా దీని మీదనే ఆధారపడింది సరే అసలు ఈ దేహమే ఉరివి పంచభౌతికమైనటువంటి ఈ దేహం పంచభూతాల నుంచే వచ్చింది గనక ఇది మట్టిలో ఉన్నటువంటిది మట్టి నుండి వచ్చినటువంటి దేహం మట్టితోనే కలిసిపోతూ ఉంది కాబట్టి పృథివి చాలా ప్రధానమైనటువంటి విషయం గనక నిద్ర లేవగానే మొట్టమొదట అంటే మంచం మీద నుంచి కాలు క్రింద పెట్టక ముందే అమ్మకే దండం పెడుతున్నాం ఫస్ట్ మొదటి నమస్కారం మొదటి నమస్కారం ఉరివికి విష్ణు పత్ని నమస్తూ భూదేవి పాదస్పర్శం క్షమస్వమే అంటాను కాబట్టి అమ్మా నేను రాత్రి హాయిగా నిద్రపోయాను రాత్రి భోజనం చేశాను హాయిగా నిద్రపోయాను ఇప్పుడు నిద్ర లేస్తున్నాయి లేచాను ఇకక్కడ నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది కానీ తల్లి మొట్టమొదటి కార్యక్రమమే చాలా భయంకరంగా ఉంది హృదయాన్ని పిండుతూ ఉంది గుండెని పిండేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటి చేయాల్సి వస్తా ఉంది నిద్ర లేవగానే ఏంటో తెలుసా తల్లి సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తూభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఇప్పుడు మంచం మీద నుంచి నేను లేచాను ఇక దిగి నడవాలి నీ మీద కాలు పెట్టాలమ్మ నీ గుండెల మీద కాలు పెట్టి లేవాలి అది మొట్టమొదటి అందువల్ల లేచినప్పుడే మనసం మీదనే ఒక ఆలోచన వస్తుంది ఎందుకో తెలుసా జన్మనైతే నా తల్లి ఇచ్చింది కానీ అసలు నన్ను పోషించేటువంటి తల్లివి నీవే రాత్రి నేను భోజన చేశాను ఇప్పుడు నిద్రలేస్తున్నా వేరే విషయం రాత్రి నిద్రపోయాను కనుక ఇప్పుడు నిద్రలేస్తున్నాను రాత్రి నిద్రపోవాలి అంటే హాయిగా తృప్తిగా భోంచేసాను కనుక నిద్రపోయాను అదే కనుక రాత్రి నాకు భోజనం కనుక లేకుండా ఉంటే నిద్రే పట్టదు కనుక హాయిగా నిద్రపోయి నేను లేచాను బాగున్నాను కానీ ఆ విధంగా నేను భోజనం చేయడానికి తల్లి ఎన్నువే కారణం ఇప్పుడు లేచిన తర్వాత ప్రశాంతంగా ఉంది హాయిగా ఉన్నాను ఎందుకంటే రాత్రి భోజనం చేసి పడుకున్నాను కనుక బాగా శక్తివంతంగా ఉన్నాను ఎనర్జెటిక్గా ఉన్నాను ఏ పనులన్నీ చేయగలుగుతాను కనుక రాత్రి నేను భోజనం చేశాను అది ఎక్కడిదని ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే ఒకవేళ అది రొట్టెయినా రైస్ అయినా ఏదైనా సరే అమ్మా నీ యొక్క ఉదరంలో నుంచి నాకు అందింది ఆహా అర్థమవుతుంది అవునమ్మా నీ నుండే తింది ఏ ధాన్యమైనా నీ నుండే వస్తాయి కూరగాయలు కలుపుకొని మరీ తినుంట ఆ కూరగాయలు కూడా నీళ్లుండి వచ్చినాయి లాస్ట్ పాలుదాగ పడుకున్నానేమో ఆ పాలు కూడా నీవే ఆ పాలు నాకు ఆవు గోమాత ఇస్తే తల్లి ఆ గోవుకి కావలసినటువంటి గ్రాసం మళ్ళీ నీ పేగుల్లో నుంచే వచ్చింది అది అవి ఆ గడ్డి తిని పచ్చి గడ్డి తిని నాకు పాలు ఇచ్చాయి ఆ పాలు దగ్గర నేను రాత్రి హాయిగా పడుకున్నాను వాటి వల్ల నాకు విటమిన్ వస్తున్నాయి నా కార్బోహైడ్రేట్స్ వచ్చేది నీ వల్లనే ప్రొటీన్స్ వచ్చేది నీ వల్లనే వాటర్ కూడా నీ కాబట్టి ప్రాణానికి ప్రాణాధారం నీరము ప్రాణాధారం ఎక్కడి నుంచి వస్తుంది నీళ్ళలోంచి వస్తుంది కాబట్టి సమస్తం నీ నుండే వస్తున్నాయి నాకు ఇవన్నీ భోంచేది బట్టి రాత్రి నిద్రపోగలిగాను కింద పండుకొని అలవాటు లేదమ్మా మంచం కావాలి అది కూడా నువ్వే ఎందుకో తెలుస్తా తల్లి నీ గర్భం నుంచి చీల్చుకుని చెట్లు వస్తే వాటిలో నుంచి వచ్చినటువంటి టింబర్ తో నాకు తయారైంది మంచం ఎక్కడితే నాకు టింబర్ నేను తెచ్చుకోవాలి నిద్ర అయితే వేరే విషయం కాని మంచానికి కావలసినటువంటి కొయ్య ఎక్కడి నుంచి వచ్చేసారి ఆలోచన చేస్తే అది కూడా నీ గర్భం నుంచి నాకు వచ్చింది దోమలు ఎక్కువమ్మా అందువల్ల మంచం మీద పడుకున్న నాకు నిద్ర రాదు నేను కప్పుకోవాలి అలా కప్పుకోవడానికి కావలసినటువంటి వస్తు ఏదో ఆ దుప్పటి కూడా ఆ వస్త్రం కూడా నీ నుండే వచ్చింది ఈ విధంగా నేను పడుకోవడానికి పడకగాని నేను తినడానికి ఆహారం గాని నేను కట్టుకోవడానికి గుడ్డగాని నేను కప్పుకోవడానికి బట్టగాని ఇవన్నీ నీ నుండి వస్తే రాత్రి హాయిగా నిద్రపోయాను ఒక గ్లాసు మంచినీళ్ళు దాగి తల్లి నీ పవిత్రమైనటువంటి కుర్షి నుంచి వచ్చినటువంటి గంగాజలాన్ని పానం చేసి పడుకున్నాను రాత్రి చల్లగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇదంతా జరిగింది అని అంటే కేవలం నీ కృప వల్ల జరిగింది ఒక్కసారి కృతజ్ఞతతో కదిలిపోతున్నా ఉదయం లేచేటప్పటికీ ఇంత కృతజ్ఞతతో కదిలిపోయేటువంటి నేను చేసేటువంటి మొట్టమొదటి పని ఏమిటో తెలుసమ్మ నీ మీద కాలు పెట్టడం నీ గుండెల మీద కాలు పెట్టి నేను లేవాలి ఆ తర్వాత చేయకూడని పనులన్నీ నీ మీదనే చేయాలి హెల్ప్లెస్ హెల్ప్లెస్ తల్లి కాకపోతే ఒక్కటి ఏ బిడ్డైనా చిన్నప్పుడు కూడా మలమూత్రాలు విసర్జించేది తల్లి మీద నేనమ్మా అర్థమవుతుంది అదే తల్లి గుండేటువంటి ఒక వైభవం కాని ఈరోజు నేను పెద్ద అయ్యానేమో ఎవరికో తెలుసా కలిసి పుట్టిన వాళ్ళకి వాళ్ళకన్నా ముందు పుట్టిన నాకన్నా ముందు పుట్టిన లేదా నా తర్వాత పుట్టిన వాళ్ళకి అంతేగాని నేను మాత్రం ఎంత పెద్దవాడిని అయినా నీ బిడ్డనే నీ బిడ్డనే కదా అందువల్ల కాని తప్పనిసరి నాకు ఇంకొక మార్గం కనిపించడం లేదు కనుక ఈ విధంగా జరుగుతూ ఉంది పాదస్పర్శం క్షమస్వమే కాబట్టి నీ నా పాదాలని నీ గుండెల మీద పెడుతున్నానమ్మా నీ బిడ్డగా అడుగుతున్నాను నువ్వు క్షమిస్తే నేను దిగుతా నాకెందుకు లేవాలంటే నా వల్ల కావడం లేదు మనసం మీదనే కూర్చొని నీ మీద కాలు పెట్టలేకపోతున్నా ఎందుకు తెలుసా నీ మీద కాలు పెట్టానంటే మాత్రం పరిస్థితి మారిపోవాలి కనుక తల్లి ఒక్కసారి నువ్వు క్షమించావంటే ఆ తర్వాత నేను ఇంత సుకుమారమైనటువంటి సున్నితమైనటువంటి మంజులమైనటువంటి మనోహరమైనటువంటి మనోగ్రమైనటువంటి భావాలతో నిద్రలేచారు మన మహాత్ములు ఇంకా వీళ్ళు సాయంత్రం వరకు ఏం చేస్తారు మీరు ఆలోచించుకోవచ్చు ఇంత సున్నితమైనటువంటి భావాలతో నిద్రలేసినటువంటి వాళ్ళు కఠోరమైనటువంటి కర్కశమైనటువంటి జీవితాన్ని కొనసాగించలేరు అందుకని పువ్వులాగా ఉంటుంది పువ్వునా వాడిపోతుందేమో కానీ మహాత్ముల యొక్క హృదయాలు కుసుమ కోమలంగా ఉంటాయి రాత్రి పడుకున్నంత వరకు ఇలాగే ఇది మన యొక్క సంస్కృతి కాబట్టి ఉరివి ఈ భూమి ఏదైతే ఉందో సాక్షాత్ అమ్మస్వరూపం కదా కష్టం వచ్చినా ఇక్కడే సుఖం వచ్చినా ఇక్కడే నువ్వు పోతూ ఉన్నావు జారింది అనుకోండి నెల పోతూ ఉన్నావు జారింది పడిపోతూ ఉన్నావు ఎవరిని పట్టుకుంటావు భూమిని జారితే భూమి మీద జారితే కాలు భూమిని పట్టుకునే నువ్వు కూర్చోవాలి తప్ప ఇంకొక మార్గం లేదు అమ్మ నేను నీ విషయంలో చేసేటువంటి తప్పు ఏదన్నా ఉంటే నిన్ను క్షమించమని కోరడంతోనే ఆ తప్పును నేను సరిదిద్దుకోగలని గాని మరొక మార్గమే లేదు గనక నీవే నాకు ఆధారం గనక ఉర్వి ఒక విధంగా బ్రతికినప్పుడే కాకుండా చివరికి చనిపోయేటప్పుడు కూడా మన యొక్క సంస్కృతిలో ఇదొక అద్భుతం మనిషిని తీసుకుపోయేటప్పుడు కూడా నలుగురు తీసుకపోవడంలో ఉండేటువంటి ఆంతర్యం అదే దీని వెనక్కు కూడా ఉర్వి భూదేవి ఒకటే అమ్మ ఒక్కటే భూ స్వరూపంగా కానీ నలుగురు ఎందుకు మోసుకుపోతున్నారని బ్రతికేది నలుగురితోనే మనం మన చుట్టూ నాలుగు లక్షల మంది ఉండొచ్చు మనం బ్రతికేది నలుగురితోనే ఛాయాతో అశనం వసనం ఓన్లీ ఫోర్ ఛాయా షెల్టర్ ఉండడానికి ఒక నీడ ఉండాలి మనిషికి దాన్ని నువ్వు ఎన్ని రకాలైన అందంగా కట్టుకోదు వేరే విషయం కానీ ఒక గూడు ఉండాలి మనిషికి పక్షికైనా గూడు ఉంది మనకు ఒక ఇళ్ళు ఛాయ ఎందుకని శీతోష్ణాలు ఇవన్నీ ఉన్నాయి కనుక వాటి నుంచి కాపాడుకోవడానికి ఒక రూఫ్ ఒకటి ఉండాలి ఇళ్ళు ఒకటి ఉండాలి ఆ ఇళ్ళు ఏంటి అని ఆలోచిస్తే ఛాయ అమ్మ దగ్గర నీకు టింబర్ అయినక్కడే స్టీల్ అయినక్కడే ఐరన్ ఓడి నుంచి రావాల్సిందే సరేనా కాబట్టి ప్రతిదీ నువ్వు ఒక్కసారి గనుక ఈ బిల్డింగ్ చూస్తే దీంట్లో ఏముంది ఈ ఉన్నవన్నీ కూడా భూమి నుండి వచ్చినవే ఛాయా తోయం నీళ్లు నెంబర్ టూ నీళ్లు నీర ప్రాణాధారం కాబట్టి మంచి నీళ్లు తాగుతుంటే మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి నీళ్లు అవసరం ఛాయా తోయం వసనం అశనం సభ్య సమాజంలో ఉన్నా గనక కట్టుకోవడానికి బట్ట కావాలి వసనం తిండి లేకుండా బతకలేము అశనం వసనము ఆమె దగ్గర నుంచే వస్తుంది ఇప్పుడే చూచాం అశనము ఆమె దగ్గర నుంచే వస్తుంది ఈ ఆహారం సరే భూమి నుండే రావాలి కాబట్టి ఛాయ తోయం ఇప్పుడు లేదు స్వామిజీ ఆ ఆకాశం నుండి మేఘాలు వర్షిస్తున్నాయి కనుక డైరెక్ట్గా తాగుతాను ఎప్పుడు తాగుతావు ఎంతకాలం తాగుతావు అదే నీరు సముద్రంలో ఉంది పానం చేయలేము కాదు కానీ భూమిలో పడ్డ తర్వాత ఇక్కడ ఏదైతే గ్రౌండ్ వాటర్గా మారుతూ ఉందో ఆ వాటర్ తీసుకుని మనం తాగుతున్నాం కాబట్టి ఛాయ ఉండడానికి షెల్టర్ పోయం నీరు వసనం కట్టుకోడానికి గుడ్డ అసనం తినడానికి తిండి ఈ నాలుగు నీ దగ్గర నుంచే వస్తున్నాయి గనక ఈ సృష్టిలో ఒక రహస్యం ఏంటంటే ఎచ్చట బుట్టే నా చోటకి నేగుట నైజమ్మ ప్రాణికోటికి ఎక్కడి నుంచి అయితే వస్తారు అక్కడ తిరిగి చేరిపోతారు ఇప్పుడు మీకు మీకు ఎక్కడెక్కడైతే ఇచ్చి ఉండారో రూములు అక్కడ ఉన్నారనుకోండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి మళ్ళీ ఉపన్యాసం అయిపోతానే అక్కడికే పోతారు సదస్సు అయిపోయింది అనుకోండి అక్కడికి పోరు ఎందుకంటే ఎచ్చట నుండి వచ్చింది నా ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి ఎక్కడి నుంచి అయితే మనం వస్తామో అక్కడికి వెళ్ళిపోవడం కాబట్టి ఈ దేహం పంచభౌతమైనటువంటి ఈ దేహం పంచభూతాల నుంచి వచ్చిందే గనక పృథివీ నుంచే మనకు లభ్యమవుతోంది గనక తిరిగి పృథివీలోకే పోవాలని పృథివీ ప్రతినిధులుగా అచ్చాయ తోయం వసనం అశనం నాలుగు మనతో కూడా ఉండి జీవితాంతం మనను కాపాడుతూ వచ్చాయి గనక పోయిన తర్వాత వెంటున్నాయి ఇంతకాలం నువ్వు ఉండడానికి మేమన్నీ అరువు తెచ్చి ఇచ్చాం భూమాత దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి ఉర్వి మళ్ళీ ఆమెకి తీసుకెళ్లి అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత మా మీదనే ఉంది గనక మేము నలుగురం ఛాయ తోయం వసనం అసన్నం మేము నలుగురం మోసుకుని పోతున్నాం అంతే తీసుకెళ్లి మళ్ళీ భూమిలోనే పెట్టేస్తున్నాం ఒరివే కాబట్టి ఇదంతా తల్లి నీ యొక్క స్వరూపం నీవే భూదేవి నువ్వే శ్రీదేవి నీవే సరస్వతి సమస్తం నీవే ముగ్గ్రమంలో ఉండేటువంటి స్వరూపం అంతా కూడా నీవే కాబట్టి ఒరివి సర్వజనేశ్వరి సమస్తమైనటువంటి ప్రాణులకి ఈశ్వరి ఈశ్వరస్వ కాబట్టి ఆధిపత్యం ఏదైతే ఉందో అందరినీ పాలించేటువంటి తల్లివి నీవు కాబట్టి నీ ఏదైనా మాకు లభ్యమవుతూ ఉంది గనక సర్వజనేశ్వరి అయ్యా నేను పరిపాలిస్తున్నానని ఒక ప్రభువు అనుకోవచ్చు ఆయన ప్రభువు కాదు అట్లా చూసిన ప్రభుత్వం అనేటువంటిది అన్ని చోట్ల ఉంది ప్రభు శబ్దం చాలా అద్భుతమైనటువంటిది ఇప్పుడు షణ్ణాం భగ భగవంతుడని ఎందుకు వచ్చిందంటే భగ శబ్దం ఆరు ఐశ్వర్య సమగ్రస్య ధర్మశ శ్రేయ జ్ఞాన వైరాగ్య యోశ బలో షణ్ణాం భగ ఇది ఆరు అర్థమవుతుంది కాబట్టి దీంట్లో సమగ్రస్య ఐశ్వర్యస్య ఈశ్వరస్య భావ अंत परपाले शक्ति आधिपत्यम इधर भाव ईश्वरी भाव ऐश्वर्य भाव ऐश्वर्य अंत ओवर लाशि ओवर् लाशि इधर अच्छी चोटा उफी युआर दी आफी ఆఫీస్కి ఈశ్వరుడు ఆయన ఎందుకంటే ఆఫీస్ ఆయన ఆఫీసర్ గనక ఈశ్వర ఈశ్వర భావం ఉంది అది పరమేశ్వరుడికి ఏమో అన్ని లోకాల్ని ఆయన యొక్క అధీనంలో పెట్టుకొని ఉంటే ఈయన ఆఫీసుని అధ్యయనంగా పెట్టుకుని ఉండారు మాట వాళ్ళు లేకపోయినా కాబట్టి ఈశ్వర భావ కానీ తమాష ఎట్లుంటారు ఇది కూడా పరమేశ్వరుడికి మనకుండేటువంటి ఈశ్వర భావంలో తేడా సపోజ్ ఆ ఆఫీసర్ లీవ్ పెట్టాడు అనుకోండి ఇప్పుడెవరు ఈశ్వరుడు అది లో ఆఫీసర్ గారికి లీవ్ పెట్టారంటే తరువాత ఈశ్వరస్య భావ మేనేజరు ఆయన లీవ్ పెట్టాడు అనుకోండి సూపర్ ఎంటెండెంట్ ఆయన లీవ్ పెట్టాడు అనుకోండి యూడిసి ఆయన ఈశ్వరుడు ఆ రోజు ఆఫీస్కి యూడిసి గారికి లీవ్ పెడితే ఎల్డిసి సరేనా పాపం ఎవరికండి ఈశ్వర భావం లేదు ఆఫీసులు అంటే బంటరో తక్కడే కదా లేలే వాడికి కూడా భావమే ఎందుకని ఎవరు వచ్చినా ముందు వాడి దగ్గర నుంచి పోవాలి ఇప్పుడు క్యా బాథ అర్థం అవుతా ఉందే అసలు ఈశ్వరుడు విడే ఏం పని మీద అంటాడు ఎందుకు వచ్చారంటాడు ఫైల్ ఏం ఫైల్ అంటాడు ఫైలింగ్ స్పెలింగ్ ఏందంటాడు ఓరి ఆయన ఈ లోపల మనం కనుక చేపట్టుకున్నామనుకోండి గట్టిగా సరేలేండి సార్ అంటే అర్థం అది ఈశ్వర స్వభావ ఏంటి సమాజం మీరు ఉన్న పరిస్థితులను ఈ రోజు పరిస్థితులను బట్టి మాట్లాడితే ఎట్లా లేదనుకోండి ధర్మబద్ధంగా ఉండేడు అనుకోండి అప్పుడు పాపం ఏంటి అందరూ ఆయన మీద ఉండేవాళ్ళు కదా పాపం ఆయనకేం లేదు నల్లలే అప్పుడు కూడా ఉంది ఈశ్వర స్వభావం ఎందుకో తెలుసా ఇంటికి వచ్చాడు అనుకో అక్కడేమో అందరికీ మోస్తాడు అర్థం అవుతుంది ఒక సర్వేంటి ఉంటాడు అనుకోండి అక్కడ కాఫీ మోస్తాడు అందరికి ఇంటికి రాగానే కాఫీ తీసుకొని రా ఎందుకంటే ఆవిడ ఒకటి ఉంది మళ్ళీ అక్కడ ఇంట్లో ఆవిడ మీద ఈశ్వర